త్మతీ పుంగోల్ల సద్వరీ ముదారమాశ్రముని ప్రాదుర్భవా కల్పకం బ్రహ్మేశానముఖామరస్థుతమం బ్రహ్మాండ భా ోసలగన్యమగం వారా శిగర్వాపగం వారా శిగర్వాపగం భక్తాపాయ భుజంగ గారుడమణి త్రైలోరక్ష జన జగం బు దమణి సౌందర్యము గ్రామణి గీ సమణి రుక్మిణి ఘనకు జగ్రం దాసి ముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తేవనికైకదీపం పురాన్మందాక్షలబ్ధ విభవత్ర గంగాధరాైలోక్యకటుంబి సరసిజ వందే ముకుంద్రియ ఆంజనేయమతి పాటల కంచనామనీయ విగ్రహం సి స్వావయామి పవమానందన ఎత్ర రఘునాథకీర్తనృతమస్తగాంజలింపరిపూర్ణలోచనం మరుత నమతరాక్ష శండదాప పాషండద్రుమదావదహన శార్పాక శైలాసని బౌద్ధ్వంత నివాసవాసరపతిఫకంఠీరవగా మయావాదిభుజంగభంగైవిద్య చూడామణి జయ్వజయదే వ్యాసం వసిష్టనారం శక్తే పౌత్రమల్షం పరాశరాత్మం వందే సుగదాతం తపోని సుగదాతం తపోని పదం భుజమిల్లో మనీతములవాం సమస్తమకరా దవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భామయా పానలదగ్గభావా సమాగాయావోక్య సజ్జాంతి బోధాంబు దేకృష్ట తేదేంకటేసి నారాయణ భినవనీరజమృంగ భక్తి ప్రభక్తి సరసీచర రాజహంసం పౌరాణిక ప్రథమముద్దమతత్మో శ్రీశ్రీనివాస గురు శ్రీ విష్ణుపాద సరసీజ చరన్మిళిందండో ృతి ముఖాద్యఖిలైక శాస్త్రం వేదాంతద విపుణాహస్యోద శ్రీ విష్ణుదాస గురు జాలయా జాలయాీర సగర తనయ సరస్ జాలయా నిరంతర ముని దుపదం arce Saturday, Saturday, Saturday. ్రహ్మాండే సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడును లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణనకు నమస్కరించి మవ్వ వంశావార సుధాకరుండును శ్రీభాష్యార సమాజ స్థాపకుండును అనేక హరి గధా నిర్మాణ దబ్ధుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి మాతామహి అయిన రాధమంబల దివ్య చరణారవిందంబులు హృదయం తర్క విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి నిరంతర రామాయణ పఠనశీలుండును సత్య సంకల్పుండునైన వెంకటాచలపతి గురుదేవులకు పాదంబులకు నమస్కరించి తనుజుండైన రామప్రసాదు గారికి నమస్కరించి మన్మాత మదీయ జనక పాదులకును తల్లిగారికిని పిన తల్లిగారులకు క్రమం మున నమస్కరించి భావగార్లను ప్రస్తుతించి సభాసదులను మునియాడి మహాభారతం మునందలి విరాట పర్వాంతర్గత ఉత్తర గోగ్రహణం మునకు కథాగ్రమం పెట్టిదని ఉత్తర గోగ్రహణము అంటే ఆ విరాట పర్వంలో రెండు భాగములుగా ఒకటి కౌంతే అజ్ఞాతవాసమని తరువాత కేవలము అర్జునుడు పోయి కౌరవ సైన్యాన్ని జయించి వచ్చినటువంటిది ధనంజయ విజయము అంటారు దీనికి ఇంకొక పేరు దాన్ని ఉత్తర గోగ్రహణము ఉన్నటువంటి గోవులను మరలించినటువంటి వృత్తాంతము రెండు భాగములుగా రాచార తాతగారు అందులో ఆ ఒక ఐదు సంవత్సరముల క్రిందట అమ్మాయి వివాహం జరిగిన ఏడు కౌంతే అజ్ఞాతవాసం చెప్పాను దైవికంగా అబ్బాయి వివాహం ఈ సంవత్సరం జరిగింది ఆ భాగవతులకు ఎవరికి కూడా నేను అసలు కబుర్లు చేయలేకపోయాను అందరూ సభాముఖంగా మన్నించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరము ఆ ఉత్తర గోగ్రహణం కథా విషయంలోకి వెళ్దాము పరీక్షణ్ మహారాజునకు జనమే జడు చెబుతూ ఉంటాడు భారతాని అందులో ఈ అజ్ఞాతవాసము అంటే చాలా దుర్ఘటమైనటువంటిది అది ఎలా జరిగినదో ఆయన ఆ పరీక్షణ్ నరేంద్రుడు అడిగాడు సుఖయోగిని అంటే ఆయన మహిత సముద్వలా మృతులు మానధను జనమాన్యులంఘనా సహితముగా ఏమి గతి సంయ గృపాయ నిగూఢి వృత్తిమై అగితులక ప్రభేద్యముగనా పదమూడగునే పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం అయిన తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసంగా గడిపారు పాండవులు విరాటుని యొక్క నగరంలో అయితే ఎవ్వరికి కూడా వీరు ఆ పాండవుల ఐదుగురులో గాని ద్రౌపది గాని ఎవరు ఫలానాని తెలియడానికి వీల్లేదు అలా తెలిసినట్లయితే మరల పన్నెండు సంవత్సరంలో అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము విధించుతానని దుర్యోధనుడు చెప్పాడు కనుక మా తాతలున్నారే ఈ అజ్ఞాతవాసాన్ని ఎలా గడిపారో చెప్పవలసింది అంటే ఆయన క్రమంగా అంతా చెబుతూ ఉన్నాడు అందులో ఆ సంవత్సర కాలం పూర్తయిపోయినది అట్టి సమయంలో దుర్యోధనుడేసినటువంటి చారులు దేశదేశములు తిరిగి పాండవుల యొక్క జాడ తెలియక పోయి దుర్యోధనకు విన్నవించారు అయా మా ప్రయత్నం చేశాము పాండవులు ఎక్కడా లేరు కానీ ఆ మత్స్య ఒక విశేషం జరిగింది మహాబలాఠ్యుడైనటువంటి సింహబలుడు ఒకనొక స్త్రీ నిమిత్తమై ఒక్క రాత్రి గంధర్వులటామ భర్తలు నూట ఐదుగురు కీచుకులు కీచుకుల్ని ఉప కీచుకుల్ని కూడా ఒక్కరే సంహరించారు ఆయుధ విశేషములు ఎక్కడా ప్రయోగించినట్లు లేదు అంటే పాండవులు అక్కడ ఉంటారు అని నిర్ధారణ పరిచి ఆ సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు ఆ రెండవ రోజున కౌరవ వాహిని మొత్తము కూడా కదిలి వెళ్లి ఉత్తరమును ఉన్నటువంటి గోవులను మరలంచింది ఏమిటి అంటే ఆ రాజులకు గోవులు అపారమైనటువంటి పాండవులు ఉన్నట్లయితే బయటపడతారు లేకపోతే గోధనాన్నైనా పొందవచ్చును అనేటటువంటి భావం చేత అలా చేశారు అయితే ఆ సుశర్మను మిగిలినటువంటి పాండవులు అర్జునుడు కాక మిగిలినటువంటి వారు నలుగురు సుశర్మను ఓడించి ఆ విరాటు బంధ చేశారు తెల్లవారే వరకు ఇటు ఉత్తరమున ఉన్నటువంటి గోవులను కౌరవ సైన్యం వచ్చి ఆ ఆటగాయించింది అయితే ఆ ఇందులో స్వామి యొక్క చర్యలు ఆయన చేసినటువంటిది ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు అంతా పరోక్షంగా అర్జును దేహమునందు సర్వ కూడా రక్షగా ఉండి కాపాడినటువంటిది అయితే పాండవుల యొక్క చరిత్ర అయినప్పటికీ అది పుణ్యకథగా ఎందువలన అంటే సర్వేశ్వరుడే చెబుతూ ఉన్నాడు పాండవాన్ విషసే రాజన్ మమ్రాణా పాండవాహ ఓ దుర్యోధన నీవు నాకు ప్రబల శత్రువు ఎందువలన అంటే పాండవులు నా బహిప్రాణములు పాండవులకు నీవు శత్రువు గనక నాకు కూడా శత్రువు సమానుడవే అని తెగొట్టి చెప్పారు అంతరంగ భక్తులైనటువంటి ఆ పాండవుల చరిత్ర అయితే అంతేగాక సిద్ధిర్భవతి వానే సంశయ అచ్యుత సేవిత నా సంశయోస్తి తక్త పరిచర్య రథాత్మన అని పెద్దలు చెబుతూ ఉన్నారు సర్వేశ్వరుని ఆరాధించినందువలన ఆ మనోభిష్టములు నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చునట సంశయం సర్వేశ్వర భక్తులని ఆరాధించినందువలన ఆ సంశయము ఏమాత్రం లేదు తప్పనిసరిగా నెరవేరుతుంది అదే కులశేఖరాళ్ళు వారు కూడా చెప్పారు తద్భుత భృత్య పరిచారిక భృచ్చ భృచ్చ భృచ్చ భృచ్చ ఇతి మాంస్మర అంటే ఆ సర్వేశ్వర సంబంధము దాసులకు దాసులకు దాసులకు దాసులకు దాసుడు అయినప్పటికీ చాలు అని చెబుతూ ఉన్నారు గనక పాండవులు ఆ స్వామి యొక్క అంతరంగ భక్తులు అంతేగాక ఆ శ్రీకృష్ణ స్వామి నారాయణుడైతే అర్జునుడు నరముని అని చెబు ఉన్నారు పెద్దలు కనుక పాండవుల యొక్క చరిత్రే ఇక ఆ జగత్తులో అనేక రకములైనటువంటి గుణగణములు ఉన్నటువంటి వారిని చెబుతూ ఉన్నారు పెద్దలు తాతలు ఆ శౌర్యము కలిగినటువంటి వారు సంగీతంలో చాతుర్యము కలిగిన వారు ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని చెబుతూ ఉన్నారు అందులో మూర్ఖులని ఇద్దరు చెప్పారట మొండి కలిగిన వారు మూఢులు అంటేనేమో జ్ఞానహీనులు మూర్ఖులు అంటేనేమో మొండిపోటు కలిగిన వారు ఇద్దరు ద్వామిమౌ పురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశానౌగ్రహణం వనభంగం చె దృష్టి రావణాసురుడు ఒకట ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ సముద్రాన్ని నూరు యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి సముద్రాన్ని లంఘించి అక్ష కుమారుణ్ణి వేల మంది కింకరులను మంత్రి నరికి ఆ అశోకవనం అంతా కూడా భంగం చేసి లంక అంతా కూడా దహించి రావణను ధిక్కరించి రాఘాటంగా మాట్లాడి ఆ సముద్రాన్ని ధరించి యువతలకు వస్తే ఇక డెబ్బై వెల్లువల వానలు సైన్యంతో అనేక విధములైనటువంటి జట్టాను జట్టులు యోధులు గైడు గంధమాదనుడు అంగతుడు నీలుడు నలుడు తారుడు పనసుడు ఇలాంటి యోధులతో సుగ్రీవ విభీషణులతో కలిసి రామచంద్ర లక్ష్మణ సైతుడై తే నేనే జయించుతానంటాడట ఒక్క ఇంద్రజిత్తు రావణుడు ఒకసారి మాత్రం యుద్ధంలోకి వెళ్ళి మరలా తిరిగి వచ్చారు ఇక వీళ్ళిద్దరు తప్పగా ఆ రామరావణ యుద్ధంలో వెళ్ళిన వాడు గానీ తిరిగి వచ్చిన వాడు లేడు ఎల్ అక్కడే ఆ పోటే అయిపోవటం అలాగే ఆ ఒక్క అర్జునుడు వెళ్లి ఉత్తరుణ్ణి సహాయంగా చేసుకొని సమస్తమైనటువంటి కౌరవ సైన్యాన్ని కూడా విజయ ఢంకా మ్రోగించి తిరిగి వచ్చాడట అలాంటిది ఆ ఏడు అక్షోహిణీల సైన్యంతో మహాబలు అయినటువంటి ఆ భీమసేనుడు దృష్టమునుడు అభిమన్యుడు ఘటోత్కచుడు ఆ మిగిలినటువంటి పాండవులు ఉప పాండవులు సాక్షాత్గా జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడితో యుద్ధానికి వెళ్తూ ఉంటే నేనే గెలుస్తానంటాడట దుర్యోధనుడు కనుక ఆ ఆ దుర్యోధను యొక్క శక్తి ఏమిటో కేవలము స్వామి పరోక్షంగా ఉండి ఆయన అర్జును వాసటగా ఉన్నాడు ఆ చరిత్ర ఎలా ఉన్నదో పరికించుదా ఆ విరాటుడేమో ఆ దక్షిణమునే ఆ రాత్రి అక్కడే గడిపాడు రాలా తిరిగి రాలేదు తెల్లవారే వరకు ఆ కౌరవ సైన్యమంతా కూడా వచ్చి ఉత్తరమున ఉన్నటువంటి గోవులను మరల వేశారట సమయములో సమయంలో గోపాలురు పోయి ఆ ఆయనతో చెబుతూ ఉన్నారు చూశారు ఎవరున్నారు అక్కడ ఎవరు లేరు ఒక్క ఉత్తరుడు మాత్రం ఉన్నాడట యుద్ధానికి ఈయన చాలడు లే అని ఆయన వెళ్ళారు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చి చెబుతూ ఉన్నారట విన్ను ముద్ద విరాటముగా నీకు పెదవిరాటదముగా నిను గురించి కనికరించి సభ తెల జనములలోని జనకుడెప్పుడు పలు వినుతి చేసి బలి వినుతు చేసి బలుగునుగా ఉన వినుముదెలి పెదవిరాటదన విషదముగా అరసూరులైన కౌరవులు మము చేరి తారుమారు చేసి ఆవుల బారు పంచు ఏగుచుండతే బాబి గడకు వచ్చినాడను తెల్పను వినుము తన్న వినుమో తెలిపెద విరాట నందన విషముగా నీకో తండి నోరణ లంపట కౌరవులు వచ్చి ఇలా చేశారు అని చెప్పేటప్పటికి అంత స్త్రీల మధ్యలో కూర్చుని ఉన్నాడు ఏదో వినోదంగా ఈయన యుద్ధానికి అర్హుడు కాదు శక్తి అసక్తుడు అని వదిలిపెట్టి వెళ్లారు అందుచేత వచ్చి చెప్పారట అయ్యా నిన్ను గురించి మీ తండ్రి గారు మహాపరాక్రమవంతుడు అని ఇది వరకు ఎప్పుడు చదువుతూ ఉండేవారు అందుచేత ఆ మరి ఇట్లా మీ నాన్నగారు ఎక్కడికో వెళ్ళారట యుద్ధానికి మరి మన సైన్యం మన గోవులన్నిటి నిన్నేమో కౌరవ మరల వేసుకు ఉన్నారు నీవు క్షణముల్లో బయలుదేరి ఆ వెంకటదాస వరదుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి ధ్యానం చేస్తూ బయలుదేరాలి అంటే అంటాడట అనియాభీరునిగాంచి అంగనామణులలోను అనియాభీరునిగాంచి అంగనామణులలోనూ నిర్మించిన తీరుకంగానూ చెప్పేటప్పటికీ ఆహా ఆ ఏమిటి కౌరవ సైన్యమా కౌరవ సైన్యం అయితే ఏమిటి మాత్రం నాకు లెక్కేంటి గాని వెళ్దాం వెళ్ళి ఆ గోవులను మరలించుదాము అయితే సారథి లేడు వెనక ఒక అతను వచ్చారు మన దేశంలో చాలా కాలం ఉన్నారు వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి ఎదురు లేదు ఏదో ఎవరినైనా సరే మనుష్యులను కాల్చేవాళ్ళు జంతువుల్ని కాల్చేవాళ్ళు ఎవరినైనా కాల్ చేసి ఇదిగో విని నాకు బడికి రాలేదు కాల్ చేశానంటే ఇంకా అతని మీద ఏమీ లేదు కేసులు లేవు ఏమీ లేవు అలాంటి వాడు వేట అనేటటువంటిది కులివేట బాగా ఉండేది కులివేట చేయటం గొప్ప ఒక అతను బయలుదేరాడేట వేటాడాలి అని అయితే ఏమి ప్రావీణ్యము లేదు ఆ ధైర్యము లేదు కాని కోరిక మాత్రం ఉన్నది ఆ దొరికితే కాలుస్తాడు కానీ ఆడికి అసలు కొట్టటమే కుదరదు పూనికే ఉన్నది అయితే అక్కడ అరణ్యములో సంచరించేటటువంటి బోయవాణ్ణి మాత్రం ఒక అతన్ని దగ్గరకు తీసి వరే ఒక యాభై రూపాయలు ఇస్తా నా వెంట వస్తావా పులిని వేటాడరా అట్టాగేనండి వస్తాం వెళ్ళాడు ఒక మేకను కూడా తీసుకుపోయారట వెంట అది ఉంటే దాని అరుపులకు కానీ అది పులి వెంటనే వస్తుంది తీసుకుపోయి ఒక చెట్టుకు గట్టేయించాడు ఎక్కిన తర్వాత ఈ ఈ మేక అరుస్తూ ఉండేటప్పుడు వచ్చిన వెంటనే చంపదు అది ఆడుకుంటది కాసేపు దాని చెవులు లాగను ఆ మెడ కింద ఉండేటటువంటి వాటిని అలా పట్టుకొని ఆట ఆడుతూ ఉంటే వీడి క్రింద కూర్చొని అంటున్నాడేట దొరవు పులి దొరవు పులి దొరవు అంటున్నాడేట ఆడి ప్రాణములు ఎప్పుడు పోయింది అది ఒక గర్జ చేసింది చేసేటప్పటికే అయిపోయింది అయితే ఏమయ్యాడరా పేల్చడే ఇంకాను అని పై ఇంక చూశాడట రెండు ఆ అధోభాగం నుంచి ఆ బట్టలన్నీ తడిసిపోయి క్రిందకు వాడికి ఇంకా వాడు కాల్చచ్చేది ఏనుంది వాడు బాగుందా వీడే లాక్కుని పేల్చేశాడు వాడికి విల్లంబును కొట్టగలిగినటువంటి ఇది అన్నది కూడా అలవాటు కాల్చాడు అలాగే ఆ ఒక్కొక్కరు ఆ మహాశూర వాక్యములు బలుకుతూ ఉంటారు కార్యంలోకి వచ్చేటప్పటికి ఏమీ ఉండదు ఒక పావు గంటకు వచ్చిందట వీడికి స్పృహ వచ్చి అరే ఇంకొక పాతికి ఇస్తా నేనే చంపా నేను ను నువ్వు చంపావు అని చెప్పబోకెవరు అట్టగిలి నువ్వే చెప్పుకో అని దాని మీద బండి మీద ఎక్కించుకుని వీడు తుపాకు పట్టుకుని వెళ్తున్నాడట ముందు అలాగే ఆత్ మహాత్ పౌరుషంగా మాట్లాడాడు నాకు సారథి లేడు సారథి ఉన్నట్లయితే కౌరవ సైన్యము ఎంతో సమయం పట్టదు ఎవరైనా ఉన్నారేమో చూడండి అంటే అట్టి సమయంలోనే ఆ ద్రౌపది మాని వేషంలో అక్కడ ఉంటూ ఉన్నది గనుక చూసిందట కౌరవ సైన్యము అనేటప్పటికీ ఆమెకు ఎక్కడ లేనటువంటి ఆ జలతరింపు వచ్చింది శరీరానికి ఒకసారి వచ్చి ఆమెకి తెలుసు పాండవులకి అందరికీ తెలుసు ఆ భీష్ముడికి తెలుసు పదమూడు సంవత్సరాలు ఎప్పటికి పూర్తయిందో కనుక అయిపోయింది ఈ రోజుతో అని ఆ చెప్పిందట అయ్యా ఏమిటి మీ బాధ ఏమి లేదమ్మా నాకు సారథి లేడు కౌరవ సైన్యం వచ్చేమో మా గోవులను మరలించిందట నాకు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎవరు ఎవరేంటి మన నాట్యాచార్య గారు బృహన్నల బృహన్నల అదేలేదే ఏమి మాటలమ్మా సైరంగ్రి ఏమి మాటలమ్మ నా సూరత్మారయ్యాక బోర భచించువు సైరంగ్రి ఏమి మాటలమ్మ వాణించే దోడుగా భగవానితో యుద్ధం ఉనకు నేనే పోవు తోడా ఏమి మాటలమ్మ వాడిని పేదోడుగా పగవారితో యుద్ధం ఇడే పోగుతున్నవాడ ఈ పేడి రూపు నగుతోడ ఇట్టి వాడే మెరుంగురా శరణతోడ వెంకటాక్షదేవు శరణి వినతి చేసి పూరి తరబలాఠ్యులైన వచ్చింద్రి ఏమి మాటలమ్మా సూర్యుడునైనటువంటి నేను కౌరవ సైన్యానికి చేయించడానికి పోవటమా ఈ పేడి నాకు సారథ ఏ అంత పరిహాసమున పోయినా సమయం ఉండవసరం లేదమ్మా అయ్యా అలా కాదు ఒకనొక ఆ ఏదో దోష నిమిత్తము ఆ కొంచము ఆ వ్యత్యాసం వచ్చింది గాని ఆయనలో ఏమి పౌరుషానికి గాని శక్తికి గాని ఏమి లోటు లేదు నేను ఎరుగున్నాను అతని యొక్క సామర్థ్యం తెలుసు అందుచేత పూర్వం ఖాండవనాన్ని దహించినప్పుడు అర్జును సహాయం చేసినటువంటిది బృహన్నలే మరి ఇప్పుడు ఏమో ఎవరు లేరు కదా కనుక ఆయన్ని వెంట పెట్టుకో నీకేమి తరుగులేదు సరే చూడు మరి అంతకన్నా ఏం చేస్తాములే తీసుకురా అంటే నేను కాదు మీ చెల్లెలు ఆ ఉత్తర్ని పంపించు ఆమె వెళ్తే ఆయన వస్తాడు అంతేకాని నేనేం చెప్తాను అంటే వెళ్ళిందట వెళ్ళి ఆ గురువుగారికి నమస్కరించి LEMMU CHADU VULAYYAH VE VEGLE LEMMU CHADU VULAYYAH LEMMU NAAJO HARULU GAYKOMMU MAAANN KUSHARADHIGAMMU VEGARAMBAYNA ZAMARAMBUNA NENALENI JAYAMBU GALU GUNA TLAVAYAMBIMMU గురువు గారు చాలా అవసరం వచ్చింది మీతో ఆ మా అన్నగారు సారథి లేడు కౌరవ సైన్యం వచ్చి మా గోవులను మరలించుతూ ఉన్నద సహాయం చెయ్యాలి లేదా కరుణ శిష్యురాలను గాదా మన గాడ బొను మీద నమ్మకముంచిన నా మోదమును లేచి ఆ వేగమే మీరు వచ్చి సారథ్యం చెయ్యాలి మా అన్నగారికి అమ్మా ఏ పనికి ఎవరిని వినియోగించాలో వారిని అయితే నీ మీద ఉన్నటువంటి అభిమానం చేత నేను కాదనిలేను ఎక్కువసేపు ఆమెతో బాధను పెట్టుకోకూడదు ఎందుకంటే బయలుదేరాలి చప్పున అందుచేత నా వల్ల ఏమవుతుంది ఎం అవసరం లేదండి మీరు తొట్టిలో కూర్చుంటే చాలు అన్ని విషయాలు మా అన్నగారే చూసుకుంటారు అట్లా అయితే సరే అని బయలుదేరి వెళ్ళాడట వెళ్తే ఆ బృహన్నలా రావయ్యా త్వరగా రా నీ యొక్క ఆ విషయం ఉన్నదే చెప్పింది సైరేంద్రి చెప్పింది కనుక బయలుదేరు చెప్తాం మరి నా వల్ల ఏమవుతుంది ఏం పర్వాలా తొట్టులో ఉంటే చాలు మిగిలిన విషయాలు నేను చూస్తానుగా అలాగే అని ఆ బయలుదేరటానికి అయిపోయి గుర్రాన్ని తీసుకురా అన్నాడేటా మేలి మేలిజాటు గుర్రములను పట్టుకొని ఆ తీసుకొచ్చి రథానికి పూంచాడు పూంచిన తరువాత ఆ కవచం తోడుగా నాడట ఒకటిచ్చాడు ఇస్తే ఆ కొంచెం సేపు వాళ్ళని నవ్వించవలను అనే ఉద్దేశం చేత క్రింద భాగం పైకి పై భాగం కిందకి తొడిగాడట ఎబ్బే తిరిగా అట్లా కాదు వీపుది ఆ పొట్టవైపునకు పొట్టదు ఎనక్కి దిప్పాడు ఇలాంటి వాణి తీసుకెళ్లి నేను యుద్ధం చెయ్యాలి కవచం దొడవటం కూడా కుదరదు అని తానే సరిగ్గా తొడిగి ఆ బయలుదేరుతూ ఉంటే ఎక్కి కూర్చున్నాడట ఆ ఉత్తరుడు పైన రథి కూడా ఎక్కాడు అట్టి సమయంలో ఉత్తర వచ్చిందట గురువు గారు ఏమా ఏమిటి ఏమిలే కౌరవ సైన్యం ఉన్నది మహాయోధులు వాళ్ళు కట్టినటువంటి తలపాకాలున్నవే చాలా పెద్ద పెద్ద అంశులు కలిగి ఉంటాయి మీరు కౌరవులను జయించిన తర్వాత ఆ తలపాగాలు కొంచెం కనుక కత్తిరించుకొస్తే నేను బొమ్మ బొమ్మలకు కట్టుకుంటా తీసుకురండి సభాష్ అలాగే నీ అన్నగారు అంతటి కార్యమును సాధించేటట్లుగా జరిగినట్లయితే తప్పనిసరిగా తీసుకొని వస్తాం ఉపశ్రుతి ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు ఇలాంటి వాక్యములున్నవే అనుకూలంగా పలికితే కార్యము చక్కగా నెరవేరుతుంది వ్యతిరేకంగా ఉంటే హేమి లేదు వెనకొక ఆయన పాపం దోశ తోట చక్కగా కాయించి మొట్టమొదటే అమ్ముకోవడానికి బయలుదేరాడట తట్టమైన తట్టలో పెట్టుకుని బయేరుతూ చిన్న పిల్లవాడైతే కల్లా కపటం తెలియదు కానికే ఎదురు వస్తే బాగుంటది ఒరే అబ్బాయి అన్న కొడుకుంటేను తారా అన్నాడు వాడు ఎదురుగా వచ్చి సస్తావు బోబాబాయా అన్నాడు ఎందుకన్నాడు అప్రయత్నంగా వచ్చింది వాడి నోటంటే వాడికి తెలిసి కాదు పిల్లవాడు ఏమిటి ఈ మాట పలుకుతున్నాడని ఆగిపోయాడు ఆ పోటకి అలాగే కటకాన్ని జయించడానికి వెనక కృష్ణదేవరాయలు బయలుదేరుతూ ఉన్నాడట బయలుదేరుతూ బాగా ప్రొద్దుపోయే వరకు మంత్రాలోచన చేశాడు మంత్ర తిమ్మరుస్తూ ఆ ప్రక్కని పక్క వేసేటటువంటి అక్కడ పడుకుని నిదట్లో పారుతున్నాడట కొండవీడు మందేరా కొండపల్లి మందేరా కొండవీడు పల్లి కొండ కాదని ఇంకొక మాట అంటే నువ్వు కడకందాకా పాట పాడుతున్నాడ చూశాడు ప్రభు ఏంటండి ఇది అడిగే మెలకొత ఉన్నారా అసలు పాట ఏం లేదండి వాడిద పడుతున్నాడు కావాలంటే చూడండి అని ఆ సరిచి బాగా కట్టుకో లేర ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది ఏమనలేదా ఉపసృతి నీ యొక్క జయాన్ని సూచించుతూ ఉన్నది ఇక పర్వాలేదు అని బయలుదేరితే అప్పుడు ఆ కటకం వరకు వెళ్ళి ఆ సింహాచలంలో పచ్చల పథకాన్ని ఇచ్చాడు ఆయన పదిహేను నాలుగు దొంగలు ఎక్కువ కనుక అది ఉపశ్రుతి అంటారు మా ఊర్లో ఒక ఆయన సినిమా తీస్తూ ఉంటే సన్నిహిత బంధువులు ఆ ఇదిగో మా నాటి సినిమాస్తున్నాడు కాని అదిగో ఉత్తరాన ఉన్నటువంటి ఆరెకరాలు అమ్ముతాడు నువ్వు డబ్బులు రెడీగా చేసుకు అన్నారట ఉమ్ముకోక సినిమా తీయటం ఏమిటో ఆ పొలం అమ్ముట అమ్మటానికి అంటే దండకు అంత పని జరిగింది అట్లా ఉంటాయి కనుక ఆ కౌరవులను జయించిన తర్వాత కలపాదాలు కోసుకురండి అందట అలాగే అని ఆ బయలుదేరితే బ్రాహ్మణ ముత్త వచ్చి ండవహన సమయం నీ వలన అయిన జయం ఉత్తరుణకు నీ వలన కలుగుగా అని ఆ వారంతా కూడా శేషలు చల్లగా ఆవి గ్రహించినటువంటి వారై బయలుదేరారట ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏతన్మాతృడు కాదు ఆయన పరిస్థితి ఏమిటో చూడవలను అని అలా పోనిస్తూ ఉంటే అంటాడట తోలు తోలు తోలు తోలు చాలు చాలు కాలు కాలు గదవకుండా చాలా మేలు చేసే తెలిపినట్లు వారుచోని నేరు తోలు తోలు ఏంట ఇది ఇలా అయితే ఎలాగు వెళ్ళిపోతూ ఉన్నది కౌరవ వాహిని పని త్వరగా తోలు తోలు దాసులు దాసులు పరంపర చేతులు తొరదగా ఉన్న ఎప్పుడు వేసి ఆ కౌరవులను చిల్చి చెన్నాడదామని పని త్వరగా అయ్యా అట్లాగే అని ఆ ఊరు దాటారట దాటేటప్పటికి వేగాన్ని పెంచాడు ఈయన రథవేగం పెరిగిందట కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ కనిపించుతూ ఉన్నది కౌరవ సైన్యము ఎలా ఉన్నది అంటే ఆ బృహన్నలా ఏమిటి దుమ్ము రేగుతూ ఉన్నది అయా అదిగో దగ్గరకు వచ్చాం కౌరవ సైన్యమే కౌరవ సైన్యం ఎలా ఉన్నదో కేలి దెబ్బల కొండ లోలి గోల్పగజాలు పీలు సంఘమున సుబృంహితములు తొగ కొంగీల మగపాడి నుదూరు సైద్ధవోద్దేల కేశారవములు ప్రేకంటి పట్టితో వికఢీ కొనజాలు ఘనశిరథం బులునొచ్చు సింహరవములో ఆ చిలువలమన్నీని కలసటగలిగించు దివ్యక్షతంగ ప్రతిస్వనములూ రుసేన చాయ పారజూచి విరాట భూపాలతనయుడ చెరువు గంచి క్రీడితో అని ఎనిట్ల పద్యానికి ఆ తిక్కన గారి పద్యానికి దీటుగా ఉంటది తాతగారికి ఒక పద్యం గాని ఒక కీర్తన గాని అలాగే ఆ కౌరవ వాహిని ఎలా ఉన్నదో చెబుతూ ఉన్నారు పీలు సంఘము నచ్చు బ్రూహితములు ఆ తండములు పెట్టి కొడితే పర్వతములు కూడా బ్రద్దలు చేయగలిగినటువంటి ఏనుగులు చేసేటటువంటి ఘింకారవములట ంగతే మగపాడి నొగిదూరు అచ్చ తెలుగు పదాలు అంటే సూర్యుని యొక్క గుర్రముల యొక్క వేగాన్ని కూడా ధిక్కరింపగలిగినటువంటి వేగము కలిగినటువంటి సైంధవోద్వేల కేశారవములు గుర్రములు చేసేటటువంటి ధ్వనులను కేశారవము అంటారు రేకంటి పట్టితో వేకఢీ కొనజాలు ఘనభటుల్సేహుకారవములు యమధర్మరాజు యొక్క భటులతో ఢీకొనగలిగినటువంటి వారట యమధర్మరాజుతో ఢీ కొనగలిగినటువంటి వారు రేఖంటి పట్టి అంటే కుమారుడు అలాంటి యమధర్మరాజుతో ఢీకొనగలిగినటువంటి భటుల యొక్క సింహనాదములట చిలువలం అన్ని కలసట గలిగించు భూభారాన్ని వహించుతూ శేషుడు ఆ సవ్వడులు గుర్ర రథముల యొక్క వేగమునకు శేషుడు కూడా ఆలసిపోతూ ఉన్నాడట అలా ఊగుతూ ఉన్నాడు అలాంటి బురవైనటువంటి సడింపు కలిగినటువంటి రథములట అల్లత్రాడి ధ్వనులను సింజునీ రవములు అంటారు వాటి యొక్క ధ్వనుల చేత వీరులు చేసేటటువంటి సింహనాదముల చేత కూడినటువంటి కౌరవ సైన్యాన్ని ఒక్కసారి చూశాడు చూసి విరాట భూపాల చదువుగాంచి తేడితో ఎన్నిట్లో Ah, ah, ah, ah. And do not a dog. <coughs> Kudichi Kurchundi Saukhya Muldgwane Dinenu కౌరవుల తోడి బవరంబు గోరుటెన్న రహిసారం బులలో రహిజలంబులలో నీసారంబు కొవ్వి గాలమును కలించిన కరణిగా అదే కౌరవ సైన్యం నిదానం నిదానం ఏమిటి కుడిచి కూర్చుండి సౌఖ్యములు చక్కగా తిని నీడ పొట్టున విసురుకుంటూ కూర్చున్నా ఇప్పుడు కౌరవులతోడి బవరం గోరుడెన్నా నీటిలో ఆ నదిలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి చేప బాగా కొబ్బి గాలాన్ని మింగిందట అంటే ఏముంది రాగి ఒటును బారేస్తాడు కోసంక్కలు చేసి వండుతాడు అది ఇప్పుడు పరిస్థితి బుద్ధి లేక బయలుదేరా ఇవేంటి అంత వేగంగా భావిస్తున్నావు కొంచెం నిదానించి jogaru jogadu goppanla jogaru jogadu goppanla makoppakanivani sahayam bukorahani tech divine kid jogadu jogadu goppanla toru prabhu nimana manan nilambada manasareeramulu paniki raavu truti lo వెంకటాక్య రక్షకుండకు మురాది కృప నింపి రోధులకు గా నరకుండ మనపురం కుచేరిన